అంటే పదహారు ఏళ్ల తర్వాత ఏం చేయాలి ఎనిమిదేళ్ల తర్వాత ఏం పదమందికి ఎనిమిది ఏళ్ళగా వచ్చేస్తా మరి వాడు ఏం చేయాలి వాడు అంతర్బాహ్యములనే భేదం లేకుండా ఉండే ప్రజ్ఞా వికాస స్థితిలో ఇలా జాగ్రత్తగా వస్తు రక్షణ గుణ క్రియ ఫలితాల ఎడల సిద్ధిని మానవుడు ఆత్మ విచారణ ద్వారా పొందాలి అలా పొందటమే విజయ దశమెంటే విజయదశమి అంటే ఏమిటంటే ఆత్మనిష్ఠుడు అవడమే విజయదశమి ఈ ఐదు రోజులు గట్టిగా ప్రయత్నించాలన్నమాట ఈ కాలం ఉపయుక్తమైనటువంటి కాలం సరే ఇదే కాలంలో ప్రకృతిలో కూడా అనేక రకాలైనటువంటి అంశాలు కనబడుతూ రకరకాల కీటకాదులు వర్షాకాలంలో ఉత్పన్నమైనటువంటివన్నీ బాగా వృద్ధి చెందుతాయి వృద్ధి చెంది బాగా మానవులకు హాని చేసేటటువంటి యమధంస్ర అంటారు వసంత నవరాత్రులని శరన్నవరాత్రులని యమధంసాలం అంటారు ఇప్పుడు రకరకాల వ్యాధులు ఉత్పన్నం అవుతాయి అనమాట ఆ వ్యాధుల వల్ల అనేకమంది పోతూ ఉంటారు ఇది శరన్నవరాత్రులు అవగానే దీపావళి అమావాస్యకు వచ్చేటప్పటికి చాలామంది వెళ్ళిపోతుంటారు అలా పూర్వకాలం నుంచి ఈ పరిణామకాలంలో గమనించారు వసంత నవరాత్రులప్పుడు అలాగే ఉత్పన్నం ఉంటాయి ఆది దైవిక ఆది భౌతిక తాపాలు అలాగే శరన్నవరాత్రులు కూడా ఆది దైవిక ఆది భౌతిక తాపాలకు అనువైన కాలంలో కాబట్టి అందరినీ ఏం చేయమన్నారు ఇప్పుడు అంటే ఆ వసంత నవరాత్రుల్లోనూ ఈ శరణ నవరాత్రుల్లోనూ నియమానికి లోబడి జీవించమన్నారు యమ నియమాలను పాటించమన్నారు సాధన జాగ్రత్తగా చేయమన్నారు ఎందుకని ఎట్టబడితే అట్ట ఉంటే నీకు యొక్క ప్రభావం పడుతుంది ఇది జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట ఇట్లా జాగ్రత్తగా ఆత్మ విచారణ అన్ని రకాలైనటువంటి సమగ్రమైనటువంటి జీవనాన్ని అందించేటటువంటి ఇది జాగ్రత్తగా జ్ఞానం వచ్చేంత వరకు ఇలా ఉండాలి ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు కూడా మళ్ళీ ఇదే ఇదే దేశమని బ్రహ్మనిష్ట కొరకు పరబ్రహ్మ నిర్ణయాన్ని కొరకు కూడా ఉపయోగించుకోవచ్చు అది జ్ఞానాతీత పద్ధతి అని అంటే అర్థం ఏంటి ఆవిడ అమ్మవారు కదా అమ్మవారు నవదుర్గలుగా నీకు ఏం అందించదలుచుకుంది అంటే శివ జ్ఞానాన్ని ఆవిడ శివ జ్ఞానప్రదాయిని కాబట్టి నిన్ను సదాశివ స్థితికి చేర్చడమే ఆవిడ ఉద్దేశ్యం జాగ్రత్తగా శ్రీచక్రాన్ని గమనిస్తే ఐదు శక్తి చక్రాలు నాలుగు శివ చక్రాల యొక్క కూడిక శ్రీచక్రం ఈ నాలుగు శివ చక్రాలలో చివరి చక్రం బిందు మండలం లేక బిందు స్థానం లేక బిందు చక్రం పేరు ఎలా పెట్టుకున్నాయేమని పేరు మనం పెట్టుకున్నదే కదా సరే దానికి సదాశివ స్థానం అని ఈ కింద ఉన్నటువంటి ఐదేమో శక్తి చక్రాలు అంటే త్రైలోక్యమోహన చక్రం దగ్గర నుంచి మొదలు పెడితే సర్వానందమయ చక్రం దాకా తొమ్మిది చక్రాలు అనమాట సర్వానందమయ చక్రమైన విందు స్థానమేమో సదాశివస్తుంది భూపురం ఏమో మొట్టమొదటి బాలాత్వరుస్తుంది సో ప్రథమం మొదటి రోజున మనం అందరూ కూడా ఆరాధించేటటువంటి శైలపుత్రి బాల ఆ బాల ఆరాధన చేయమంటారు ఆ బాల ఆరాధన చేసేటప్పుడు ఎలా భావించాలయ్యా అనేది అక్కడ ముఖ్యమైనటువంటి విషయం త్రిపురాలను దాటడానికి ఉపయుక్తమయ్యే ఆవిడ బాలా త్రిపుర సుందరి మొదటి రోజే త్రిపురాలను దాటేస్తాడు వాడు మూడు గుణాలను దాటేస్తాడు మూడు గుణాలను ఒక రోజే దాటగలిగిన సామర్థ్యం పొందిన వాడెవడో వాడు బాలా ఉపాసకుడు ఇది బాలా ఉపాసన అంటే అర్థం మూడు మూడుగా ఉన్నటువంటి త్రిపుటి మొత్తాన్ని మొదటి రోజే దాటేస్తాడు అది బాలాత్రిపుర సుందరి అనుగ్రహం అంటే ఇలా దాటినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మిగిలిన ఎనిమిది రోజులు ఏం చేస్తారండి అంటే మిగిలిన ఎనిమిది రోజులు జాగ్రత్తగా ఈ ఉపాసనని పెంచుకుంటూ పోతారు అన్నమాట అదే కనిష్టలో అలా ఉండి ఉండి ఉండి ఉండి పంచబ్రహ్మలని ఆఖరి సదాశివ స్థితి బిందు చక్రానికి చేరిపోతాడు విజయదశమికి వచ్చేటప్పటికీ ఆ బిందు మండల స్థానంలో నిలకడ చెంది ఇక కిందకు దిగిరాడు భూపురానికి దిగిరాడు ఖడ్గమాలలో కూడా ఇదే విధానం ఉంటుంది జాగ్రత్తగా దీన్ని గమనిస్తే అంటే పంచదశి షోడశ్రీ విద్యలో రెండు భాగాలు ఇవి ఆ వారి నిలకడను ఉపదేశిస్తారు అన్నమాట దాటి ఛోడసి మహా షోడసి దాకా అంటే పూర్ణ దీక్ష దాకా వెళ్ళాలి అంటే ఈ బిందు మండలంలో ఉండటం వచ్చిన వాళ్ళకి ఎవరకో వాళ్ళకు పాదుకాంత దీక్ష అనేటటువంటిది ఇది చాలా కష్టం ఒక ముప్పై సంవత్సరాలు ప్రయత్నిస్తే కానీ పాదుకాంత దీక్ష రాదు అంత బ కష్టమైనటువంటిది బలమైనటువంటి విద్యా శ్రీ విద్యా ఎప్పటికీ జారడ కింద అవకాశం లేదు పురోగమనమే కానీ అయితే అక్కడ కూడా అనేక రకాలైనటువంటి వైక్లభ్యాలు ఆసక్తులు ఉన్నటువంటి వారు పడిపోయే అవకాశం ఉంటుంది ముందే చెప్తారు నాయన ప్రకృతి నువ్వు అభావాన్ని కలిగి ఉండాలి ముభావాన్ని కలిగి ఉండాలి ఒకవేళ ఏదైనా అనేక జన్మాద్యత సంస్కారం వల్ల నీ కళ్ళ ముందుకు ఏదైనా వచ్చినా దాంతో ముభావంగా ఉండు ఒకవేళ కానీ లోపలేమో అభావంగా ఉండు బయట ముభావంగా ఉండు లోపల అభావంగా ఉండు ఇది సులభం అనమాట ఏదైనా దాటాలి అనుకోండి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఏం చేయాలి దాంతో ముభావంగా ఉండు లోపల అభావంగా బాహ్య వ్యవహారంలో ముభావంగా ఉండు అంతరంలో అభావంగా ఉండు